సంవత్సరంకు చివరి దశకు వచ్చేసిన ఎండింగ్ ఆల్మోస్ట్ రెండు వేల పద ఇరవై సంవత్సరం ముగింపు దశకు వచ్చినాం సరే మనము దినంలను ఆచరించామని తెలుసు కానీ చాలా మంది అయిపోతుంది బ్రదర్ వయసు అయిపోతుంది బ్రదర్ వయసు అంటే కానీ నేను మీకు అనేక పర్యాలు చెప్తున్నాను మీ వయసు అయిపోదు ఎన్ని సంవత్సరాలు బతుకుతారంటే ఎన్ని సంవత్సరాలు బతుకుతాయి వన్ ఇయర్స్ నూట ఇరవై సంవత్సరాలు మీరు బతకాల బైబుల్ వాక్యం ప్రకారంగా అదా నూట ఇరవై సంవత్సరాలు నా నాకు ఏ సైపోయింది ఇట్లా మాట్లాడద్దు అట్లా ఉంది వాక్యం జీవ మరణాలు ఇంత బాగా చకచకా చకచక చెప్తారు గాని చకచక చకచక్క పాటిస్తారా నీ జీవము నీ మరణము ఎవరి వశముంది ఎవరి నాలు కవశం ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఎంతకాలం జీవిస్తారు అదే మీ నోట్లుందా ఇంకా నా నోట్లో మీ జీవముందా అంతే అంతే అంతే ఇప్పుడు చెప్పండి నేను చస్తా అంటారా నేను సావను నేను సావను అంతేరా చెప్పండి నేను నేను దీర్ఘ కాలం బ్రతుకుతాను ఎందుకంటే ఇందాక నేను వాక్యం ఇంకా నేను స్టార్ట్ చేయలేదు మీ మైండ్స్ ప్రిపేర్ కావాలి కదా మీ హృదయాలు సరైపోతే వాక్యం నాకు నష్టం హృదయాలు నేను చెప్పలేను మీకు వాక్యం మీరు వినర్ నాకు తెలుసు ఎందుకంటే ఆలోచన అయిపోయింది మీరు ఇంకా అజీజ్ నగర్ పోవాల చాలా దూరం కదా మేము చాలా దూరం పోవాలి కదా కాబట్టి మీ హృదయాన్ని సరి చేసుకోవాలా వాక్యము కరెక్ట్ గా నాటింది అనుకోండి మీరు కార్యాలు చూడాలా అది మన సేవా జీవితంలో కార్యాలు చూడాలా ఉత్తగా వినిపోయేది కాదని ఇందాక జ్ఞాపకం చేసే చేయబడింది మనకి మీ జరగాల ఓ బ్రదర్ ఇంటికి పోయినాం ప్రార్థన నా ఇంకా నా టైం అయిపోయింది అనుకుంటా అన్నా అన్నాడు ఇంకా నా చావు దగ్గరకు వచ్చింది అన్న అన్నాడు నువ్వు చాబాబు అన్నాను అంతే ఇప్పుడు రెండు సంవత్సరాలు అయిపోయింది ఎవరి నోట్ల ఇప్పుడు అర్థం చేసుకోండి నీ జీవ మరణం నా నాలు ఆదంలో కూడా ఉంది ఓ బ్రదర్ హాస్పిటల్ ఉన్నాడు చచ్చిపోతాడేమో నువ్వు చావవు నేను చెప్తున్నా నమ్మిండు బ్రతికి బయటకొచ్చిండు ఏం స్టార్ చావవు నువ్వు బ్రతుకుతావు ఈ నెలలో ఎవ్వరికి ఏ రోగం రావద్దు అని నేను చెప్పిన చెప్పిందా క్యాన్సల్ ఇప్పుడు మీ సేవ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది అదైందా మీ సేవ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది మీరు మీరు మీ నోట్ల నుంచి ఏది వస్తే అది నెరవేరుతుంది కాబట్టి షాపాలు పెట్టకండి చెడ్డ మాట్లాడకండి పిల్లల్ని తిట్టకండి గ్లాస్ పగిలిపోతే ఎందుకు కొట్టాలా పిల్లల్ని పిచ్చేవాళ్ళు కదా తల్లిదండ్రులకు పిచి అదేనా విలువగలదా గ్లాస్ పాపం మా చిన్నపిల్లకి ఏం తెలుసు చేతికి జారి ముక్కలు అయ్యి పడిపోయింది పోయి కొడుతున్నావు నువ్వు నేనుంటే ఏం చేస్తా సన్నీ స్థానంలో గ్లాసే కదా నువ్వు కొత్తది అనుకుందాంలే ఏం బాధపడదు పాపం బిడ్డ ఏడుస్తుంది కొట్టక ముందు ఏడుస్తావు భయానికి నువ్వు భయం పెట్టినవు పిల్లల దేవుడిలో భయం పెట్టాల మనుషులలా కాదు మనుషులంటే భయం ఉండద్దు అర్థమైతుందా దేవుడు అంటే భయం పెట్టాల మనుషులకి మన బిడ్డలకి అందుకు వాటిని పొద్దున్నేసే ప్రార్థన సాయంత్రం చేసే ప్రార్థన ఏ బయటకు పోకముందు ప్రార్థన స్కూల్కి పోకముందు ప్రార్థన స్కూల్ నుంచి వచ్చినాక ప్రార్థన ఇదొక లైఫ్ స్టైల్ గా ఏర్పరచాలి పిల్లలకి అర్థమైతుందా లైఫ్ స్టైల్ ఇది ఎప్పుడు ప్రార్థనలు ఉండాలి మెలకువ ఉండాలా ఎల్లెప్పుడు ప్రార్థన ఉండాలి మెలకువ ఉండాలి మనకు అన్నీ తెలుసు ప్రతి విధమైన ప్రార్థన చేయాలంటే ఎఫ్ఎస్ఆర్ రాష్ట్రపత్రిక చూస్తాం కదా కాబట్టి మనం కొంతకాలం నుంచి ఎఫ్ఎస్ఆర్ రాష్ట్ర పత్రికలోని వ్యాఖ్యలన్నీ ఉన్నాం అయితే మీ దగ్గర ఉన్న సేవకుడు ఎవడన కావచ్చు ఇక్కడ నిలబడి మాట్లాడినప్పుడు అవి నెరవేరుతాయి ఈ విషయం మీరు జ్ఞాపకం చేసుకోండి అందుకే మనం కూడా వాక్యాలు చెప్తప్పుడు మంచి వాక్యాలు ఆశీర్వదకరమైన వాక్యాలు చెప్పండి జాగ్రత్తగా హెచ్చరిక వాక్యాలు చెప్పండి మరీ కఠినంగా చెప్పకండి ప్రేమ చెప్పండి ముందు వాళ్ళని ప్రభుత్వత నడిపించాలి కదా దాని తర్వాత జీవితాలు సరి చేసుకోవాలి వాళ్ళని నడిపించకుండా మనం సరి చేయలేం ఇప్పుడు రూఫర్ బ్రదర్ ని చూస్తాం ఆ పిల్లలు ఎట్లా అట్రాక్ట్ అయిపోతారు ఆ బ్రదర్ దగ్గరికి ఎక్కువ పిల్లలు వెళ్ళిపోతారు నా దగ్గర నా దగ్గర కూడా ఇప్పుడు ఎందుకు వస్తలేరు నా దగ్గరికి నేను ఊర్లో సేవ చేస్తుంటే కొన్ని సంవత్సరాల క్రితం గట్ కేసర్ ప్రాంతంలో ఒక కొత్త చర్చ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ఇరవై సంవత్సరాల స్టోరీ చెప్తున్నా చెట్టు కింద నేను పోయి నిలబడితే చిన్నపిల్లలు అందరూ పరిగెత్తుకుంటే నా దగ్గరికి వాళ్ళకి అందరికి నేను పాటలు నేర్పించేవాడిని పాటలు నేర్పించి ఎట్లా చదుకోవాలి ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలి మథమెటిక్స్ ఎట్లా నేర్చుకోవాలి ఇవన్నీ చెప్పేవాడిని చెప్పినాక వాక్యం స్టార్ట్ చేసినాక మళ్ళీ తల్లులు వచ్చేవాళ్ళు పిల్లలు దగ్గర తల్లు వస్తారు తల్లు వచ్చినాక రావాలి తప్పదనే అది విధానం సేవా విధానం పిల్లలు వచ్చి గుర్తుంటారు వాళ్ళకి అన్ని ఎవరో వచ్చి మంచిగా నేర్పిస్తుండే మా పిల్లలకి ఆశ ఎట్లా వాడు ట్యూషన్ కి బోర్డు వీళ్ళు ట్యూషన్ పంపారు నాకు సార్ మనమే ట్యూషన్ ఇస్తున్నాం వాళ్ళకి ఎట్లా చదువుకోవాలి ఎట్లా బ్రతకాలి ఇవన్నీ నేర్పుతున్నాం మన వాళ్ళకి దాని తర్వాత తల్లు అట్లా ఒక చర్చ స్టార్ట్ చేసినాం కృష్ణా ఒక భారపడతల గొప్ప చెప్పి వచ్చేసినాం మన సేవా పరిచర్య ఒకప్పుడు అట్లు ఉండే ఇప్పుడు బిల్డింగ్స్ కు ప్రధానిస్తాలే నేను కాబట్టి నీ పిలుపు ఎటువంటి దాన్ని గ్రహించిన విషయాగా చేయబడింది ఎవడి సేవా పరిచర్య వాడిదే అర్థమవుతుందా అయితే ఏ గురించి మనం అనేక పర్యాలు ధ్యానిస్తా ఉంటాం నేను ఇది ఒక క్లుప్తంగా ఒక వాక్యం చూపించేసి మనం ముందుకు వెళ్ళిపోతాం కొంతసేపు కండ్లు మూసుకుందాం ప్రభా అతను మాట్లాడినైనా నేను ఈ వాక్యాన్ని ఎట్లా వాడుకోవాలా నా జీవితంలో నెగిటివ్ ఎందుకు మాట్లాడాలా నెగిటివ్ నేను ఎందుకు ఆలోచించాలా ప్రతిదీ ఎందుకు అనుమానించాలో అయ్యో నాకు ఏమైపోతుందో నా భవిష్యత్ ఏమైపోతుందో అట్లా నేను ఎందుకు ఆలోచించాలా ఇక మీద నేను ఆలోచించడానికి వీల్లేదు అన్న ప్రార్థన మనకు అవసరం మీరు నా ప్రభు నా పక్షంగా నాకు ఏది కూడా విరోధం లేదు ఈ లోకంలో ఏ ఆయుధం వరదీ నా నాకు వ్యతిరేకంగా అది నేను ఉచ్చరిస్తున్నాను నా నోటి ద్వారా కాబట్టి అట్లా ప్రార్థన చేసుకుందాం కొంతసేపు ప్రాక్యాలని నేర్చుకున్న వాక్యాలని ఎట్లా పాటించాలని పాటించకపోతే నీకు విశ్వాసం రాదు విని దాన్ని జ్ఞాపకం కూడా చేసుకోకపోతే విశ్వాసం ఎట్లొస్తుంది జ్ఞాపకం చేసుకున్నామంటే పాటించినట్లే కదా థింక్ అండ్ డూ ఆలోచించాలా పాటించాలా అప్పుడే జ్ఞాపకా మర్చిపోతాం మనం పరుశు దురబుల్ తండ్రి మీకు వందనాలు అయినా ఈ ఉదయం నుంచి కాచి కాపాడన్నారు ఇంతవరకు మీరు మాకు సహాయకులుగా ఉన్నారు ప్రతి విషయంలో మీరే మాకు సహాయకులుగా ఉన్నారు మీ యొక్క అభిషేకం అనుగరించినారు ప్రతి ఒక్కరిని తని మళ్ళీ మీరు తాకినందుకు వందనాలు ఇప్పుడు మేము బయలుదేరక ముందు మీ యొక్క స్వరాన్ని మరోసారిలో నాశపడుతున్నాం అతను మాట్లాడి బలపరచండి స్థిరపరచండి మీ నీతి సత్యాన్ని ప్రకటించే సేవకులుగా మమ్మల్ని తయారు చేయండి ఓ ప్రవ్వాత్మ సిద్ధమే శరీరం సిద్ధంగా లేదు ప్రవ్వా బలహీనంగా ఉంది ప్రవ్వ కానీ మా ఆత్మ బలంగా ఉందని జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి మీ ఆ యొక్క అటువంటి ఆత్మీయ జీవితంలో మేము ఎట్లా ముందుకు పోవాలని నడిపించామని ఏ శ్రీ కృష్ణ నయమునికి సంబంధించిన చిన్న కథ మీరు కదంతా విషయమే ఈ యొక్క ఆత్మీయ పోరాటం స్పిరిచువల్ వార్ఫేర్ అంటే ఇంగ్లీష్ లో ఆత్మీయ పోరాటం క్రైస్తవ జీవితము పోరాటం నువ్వు పరిగెత్తిపోయేది లేనేలేదు యుద్ధం నుంచి అని అనేక పర్యాలను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావు పరిగెత్తాలా యుద్ధంలో పరిగెత్తాలా వెనకకి రావద్దు వాపస్ నువ్వు స్కూల్కి పోయినావు ఫెయిల్ అయి రావద్దు ఎగ్జామినేషన్ హాల్కి పోయి పేపర్ రాయకుండా రావద్దు ప్రతి ప్రశ్న రాసి రావాలా ఉద్యోగం పోతే ఇంటర్వ్యూ పర్ఫెక్ట్ ఇంటర్వ్యూ చేసి రావాలా ఏది కూడా విడిచిపెట్టడానికి వీల్లేదు ఇది యుద్ధం సైతాన్ని నీకు ఏది కూడా లాభం రాని కూడా ఉంటాడు నేను దాన్ని చేతికి చిక్కించుకుంటా నేను సమాధాన పడను నేను నాకు రాదిలే అని నేను రాను ఎట్లన్నా దాని సంపాదించుకొని రావాల్సిందే ఇది యుద్ధం ఇది ప్రతి దశలో ఇది యుద్ధం కాబట్టి యుద్ధము గెలిచి దోచుకోవాలా ఇది అర్థమైందని చెప్పే మాట యుద్ధము పోరాడి శత్రుడి మీద గెలుపు పొంది శత్రు యొక్క గవిని స్వాధీనం చేసుకోవాలా అందులో ఏమేమి విలువలు అవన్నీ నీకు వచ్చేస్తాయి అర్థమైతుందా కాబట్టి ఇది యుద్ధం ఈ యుద్ధంలో నువ్వు పోరాటం నేర్చుకోవాలా అయితే నీకు యుద్ధము ఎవరు అనుగ్రహించే ఎవరు నేర్పడే నేర్పిస్తున్నాడు నీ చేతికి యుద్ధాన్ని దేవుడే నేర్పిస్తున్నాడు కాబట్టి మళ్ళీ నేర్చుకోవాలని ఇష్టం లేదా నేర్చుకోవాలా లేదా నేను కూడా ఒకసారి ఫెయిల్ అయినా స్కూల్ లా కానీ మళ్ళీ ఎప్పుడు ఫెయిల్ కాలేదు మళ్ళెప్పుడు ఫెయిల్ కాలే రోషం వచ్చింది ఇది యుద్ధం ఈ యుద్ధం క్లాస్ ల టాపర్ యూనివర్సిటీల టాపర్ స్టేట్ ల టాపర్ చదువు అబ్బలే స్కూల్ అంతా ఇది యుద్ధం ఇది యుద్ధం నేర్చుకున్నాక గెలుపు పొందాల్సింది ఎందుకంటే గెలుపు మనదే అది విధానం కానీ ఎట్లా పోరాడాలా ఎట్లా గెలవాలా అనే విధానాలే మనం నేర్చుకుంటున్నాం ఎందుకంటే మీ సేవా పరిచర్య ఇప్పుడు ఇంకొక నెక్స్ట్ లెవెల్ పోబోతుంది అర్థమవుతుందా పాస్టర్స్ మీ దగ్గరకు వచ్చి వాక్యాలు నేర్చుకుంటారు నేను చెప్తున్నా ఇప్పటి నుంచి ఓ ఆ బ్రదర్స వాళ్ళు వాక్యం చెప్తే కరెక్ట్ గా చెప్తారు మీరు మిమ్మల్ని అనుమానించరు ఓ వాళ్ళ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర పోండి బ్రదర్ వాళ్ళు ఊరికి ధైర్యం వెళ్ళగొడతారు వాళ్ళ దగ్గర పోండి వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతుంది వాళ్ళ దగ్గరికి పోండి బ్రదర్ మీకు ఏం సమస్య ఉంటది ఆ బ్రదర్ ఫోన్ చేయండి అన్ని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది హాస్పిటల్ వాళ్ళ మా బ్రదర్ చెప్పండి చూసుకుంటాడు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ బ్రదర్ చెప్పండి నేను చూసుకుంటాడు వాళ్ళ దగ్గర పోండి ఒక్కరి నిద్రకి వస్తారు నేను చెప్తున్నా పెద్ద పెద్ద పాస్టర్స్ మీ దగ్గరకు వచ్చి కూర్చొని వాకింగ్ బిడ్డర్ మీరు నమ్ముతున్నారా నేను చెప్పే మాట అనుమతిస్తున్నారా స్వీకరిస్తున్నారా ఆ బ్రదర్ స్వీకరించండి నువ్వు చావావు బ్రదర్ నేను సవాల్ చేసిన సార్ నువ్వు చావావు నేను నా నోటి దగ్గర చెప్తున్నా నువ్వేమని నేను చచ్చిపోతానేమో అనుకుంటున్నా నువ్వు చావా నేను చెప్తున్నా రెండు కిడ్నీస్ వెళ్ళాయి ఆ బ్రదర్ ఈ రోజు వరకు మంచిగా ఉన్నాడు రోజు ఫోన్ చేసిండు ఫోన్ చేసి అన్నా బ్లడ్ టెస్ట్ పోతే డాక్టర్లు ఆశ్చర్యపోతారు అన్నానండి ఏమైంది ఏమి ఎందుకు ఆశ్చర్యపోయారు నాకేం ఆశ్చర్యం కాదు ఎందుకంటే నువ్వు చావబు డిక్లేర్ చేసిన యేసు క్రీస్తు శక్తి ఉంటది ఆ నామాన్ని ఉత్తగా ఉచ్చరిస్తున్నారు మీరు దాన్ని దాన్ని జాగ్రత్తగా స్వీకరించి ఉచ్చరించడం ఆ నామమా ఆ నామం తీసుకుంటే నాకు ఇక్కడ నుంచి లోపు కడుపులో నుంచి వస్తుంది ఆ భయం పీసుమ దయ్యాలే గజగజ వరుకుతుంటే నువ్వెందుకు ఆ నామమ్నా దయ్యాలే గజగజ వరుకుతుంటే నువ్వెందుకు నీకెందు భయం భక్తి ఏసుప్రో నేను భయం పడతాను భయం భక్తి అంటే ప్రీతి అంటే ప్రేమ అందు నేను కాంప్రమైజ్ కావట్లే అర్థమైతుందా దేంతో కాంప్రమైజ్ కావట్లేదు నేను ఆయనని ముఖాముఖిగా చూసిన వాడిని అని నేను చెప్తా ఉంటాను అనేక పర్యాలు ఆయన నేను చూసిన వాడిని ఆయన శిలమరణం చూసిన ఇతర దొంగలు కనిపించున్నాడు కాని నా దృష్టి మటుకు ఆయన మీద ఉన్నది ఆయన ఎట్లా మరణించిండే చూసిన నా కండారా అందుకు నేను కాంప్రమైజ్ కాలేదు అందుకు నేను దేనికి టెంప్ట్ కాలేదు ఎంత సంవత్సరాలు దేనికి అటెంప్ట్ కాలేదు ఏ శోధనకి నేను పడిపోలేదు ఎందుకంటే అది జ్ఞాపకం చేసినట్టున్నాను అర్థమైతుందా అది గ్యాప్ అది చూసినప్పుడల్లా ఏడుపు వచ్చేస్తాం ఆయన వడిన వేదన నేను చూసిన కండారా ఎంతగా రక్తంగా ఆరుతుంది ఆయన ఎంతగా విలవిలలాడుతుంది అది అంతా ఎన్నో కొన్ని సమస్యల క్రితం నేను అనుకుంటా ఒక వాక్యం చూపించింది గుడ్ ఫ్రైడే రోజు ద మెడికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ క్లూసిఫిక్షన్ ఎంతమంది గ్యాప్ నాకు తెలియదు అంటే ఒక డాక్టర్ ఒక డాక్టర్ తన జ్ఞానంతో ఆయన శిలోమరణాన్ని విశదీకరిస్తున్నాడు ఈ రెండు ఎముకలు ఇక్కడ రెండు ఎముకలు ఉంటాయి కదా రెండు ఎముకల మధ్య మేక కొడితే ఆ బరువు ఎంతసేపు ఉంటది ఆ ఎముక ఆ ఎముక ఏమైతుంది యాక్చువల్ అయితే ఎముక పుట్టుకుని ఎరగాల బాడీ బరువు అంతా కిందికి లాగుతుంది కింద రెండు మేకలు వేసుకొట్టిండ్రు ఈ బాడీ అంతా బరువు ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తికి బాడీ కిందికి లాగేస్తా ఉంటది అంత బరువుని ఆయన భరించుకుంటా ఒక దిక్కు ముళ్ళ గుచ్చుకున్నది పక్కన బలెం చివరికి గుచ్చిండ్రు అవన్నీ రక్తం ఆడుతుంది వేదన ఉంది ఆ ఏడు మాటలు పలుకుతా ఉన్నాడు కింద పనులొక్క చెప్తాడు చనిపోతూడు పనిలో ఒక చెప్పిండు ఆయన తన తల్లిని మర్చిపోలేదు చనిపోతడు కూడా యోహాన్ భక్తునికి అప్పగించండు తల్లికి చెప్తుండు నువ్వేం బరి కాకు నీ కొడుకులేడని నేనే కొడుకు యోహానే నీ కొడుకు అనేసి ఒప్పి ఒప్పగింతలు చెప్పిండు నా కొరకు ఏడవ కండలు చెప్పిండు నా కొరకు ఏడవండి మీ కొరకు ప్రార్థన చేసుకోండి ఏడుపు అంటే ప్రార్థన వేదనతో రావాల నీ ప్రార్థన కన్నీళ్ళు విడిచి ఎంతకాలం నువ్వు కన్నీళ్లతో ప్రార్థన చెయ్యక ఎన్ని సంవత్సరాలు అయింది నీ జీవితం అంటే నువ్వు సుఖంగా జీవిస్తున్నావా లేదా నీకు కన్నీళ్ళ ప్రార్థన లేదంటే సుఖంగా ఉన్నట్టే కదా అర్థం చేసుకోండి నీకు ఇప్పుడు ప్రార్థన అవసరం ఎందుకో తెలుసా ఇంతవరకు నువ్వు నీ గురించి నువ్వు కన్నీళ్లు పెడిచి ప్రార్థన చేయలే ఇప్పుడు ఇతరుల గురించి కన్నీళ్లు పెట్టి ప్రార్థన చేస్తున్నావు వారి వేదనను చూసి ప్రార్థన చేస్తావు వారి కష్టాలను చూసి నువ్వు ఏడుస్తావు నీ ప్రార్థనకి దేవుడు విజయమిస్తాడు నీ ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడు నేను కొంచెం నా ప్రార్థనకి కొంతకాలం తిందంటే దేవుడు ఆకాశపు తలుపులు మూసేసాడు నేను చాలా శ్రమ చాలా వేదన నా ప్రార్థనకి ఎందుకు జవాబు వస్తలేదనేసి కానీ ఎంతగానో ప్రయాసపడ్డాక అవి తెరుచుకున్నాయి నా జీవితంలో ఇక మించిన దాన్ని నేను మూసుకోను ముయనియర్ని అర్థమవుతుందా నేను మీకు చూపించినా కూడా అవి ఏ టైంలో తెలుసుకుంటాయో ఆ టైంలో దూరికి పోవాలి అక్కడికి అనేసి అర్థమైందా కాబట్టి చూడండి బైబుల్ అని చూపిస్తే ఇవన్నీ ఈరోజు చాలా క్లుప్తంగా స్పీడ్గా ఎంత స్పీడ్గానండి ఇక మీ ఇష్టం మీరు ఎంత నోట్స్ రాసుకుంటారు రాసుకోండి నేను ఈ ప్లేస్ ఉంటే పది పదిహేను పేజీలు రాసేస్తాను ఈరోజు అందుకని మళ్ళీ అవకాశం దొరకదు కాబట్టి పది పదిహేను పేజీలు రాసేస్తాను రెండో రోజుల గ్రంథము ఐదవ అధ్యాయంలో మనం చూస్తున్నాము సిరియా దేశం మీద ఒక రాజు సైన్యాధిపతి అయిన నయమాను గురించి కదా చాలా కాలం కిందట చూపేశాయమాని గురించి అయితే ఇడిషా అనే ప్రవక్త కాలంలో ఇది జరిగింది అయితే ఎవరైనా చదవండి మొదటి అధ్యాయం మొదటి వచ్చినాజు సైన్యాధిపతి అయిన చూడండి ఒక అన్య దేశానికి దేవుడి బిడ్డల మీద జయం ఇచ్చింది ఎవరంటే కొంచెం కష్టమా లేదా చెప్పండి నీ పక్కింటి మీద గెలిస్తే నీకు బాధ ఉంటుందా లేదా కాని అదే దేవుడే ఇచ్చిండంటే ఎందుకు ప్రవ్వా అంటావు నేను చెప్తున్నా ఎందుకు ప్రవ్వా నాకు ఇట్లా చేస్తున్నావు నేను నిన్నుగా నమ్ముకుంది నిన్ను ఏ పడితే నువ్వు నాకు విజయం పకి విజయ్ ఇచ్చిన అంటే రెండో ప్రశ్న చూడండి గుంపు గుంపులుగా బయలుదేరికి పోయిండే రిటర్ట్ నుండి ఒక చిన్నది చెరగొని ఒక చిన్నదే తెచ్చుకున్నారా లేక ఇంకోవడా తెచ్చుకున్నారా మొత్తం ఎవరసిన అందరినీ బానిసలంగా తీసుకుపోయారు నిన్న నిన్న రాత్రి నేను చూపిస్తాను కదా అసరు రాజుల గురించి విశాల్ పిల్లల్ని బానిసల్లాగా తీసుకెళ్లిపారో అయితే అందులో చూడ నాకు ఆశ్చర్యం ఏంటంటే ప్రభు నేను నేను మిమ్మల్ని ప్రశ్నిస్తలేను గాని ఆ చిన్న ఏం చేసింది ప్రభు తల్లిదండ్రులు పాపం చేస్తే పిల్లల్ని ఎందుకు శిక్షించాలా బైబుల్ ఉందా వాక్యం ఎవడి పాపానికి వాడే శిక్ష అనుభవించాలా కానీ నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఏ తప్పిదం చేస్తే పిల్లలు అదే తప్పిదం చేస్తారు కాబట్టి పిల్లలకు కూడా శాపం ఉంటుంది తల్లు విగ్రహాలను పూజిస్తే పిల్లలు ఏం చేస్తారు వాడు పిల్లలకు కూడా శిక్ష ఉంటుంది మీకు కాబట్టి మూడు తరాలు ఎందుకుంటారు చెప్పండి శిక్ష ఒక ప్రొఫెసర్ ప్రశ్న వేసేయండి ఒక ప్రొఫెసర్ ప్రశ్న చేసేడు నాకంటే వయసులో పెద్దోడు బ్రాహ్మణ్ కన్వర్ట్ బ్రాహ్మణిజం నుంచి కన్వర్ట్ అయినవాడు నాకు ఈ ప్రశ్న వేసేయండి తల్లు చేస్తే తల్లిదండ్రుల పాపము పిల్లలకి ఎందుకు సంక్రమిస్తుంది సార్ అంటే ఏమని చెప్పాలా చెప్పండి సంక్రమించదు ఎవడి పాపానికి వాడే అని ఉంది కూడా ఎవడి పాపానికి వాడే శిక్ష అనుభవించాలని ఉంది కూడా కానీ మీ తల్లిదండ్రులని అనుసరించే పిల్లలు తల్లిదండ్రులకు గుండగలగలిగిన వాళ్లే వాళ్ళు ఏ బొమ్మను పూజిస్తే వీడి ఆ బొమ్మను పూజిస్తాడు వాడు యహోవా దేవుని పూజిస్తే వీడి యహోదేవుని పూజిస్తాడు మళ్ళీ మూడు తరాల వరకు విగ్రహం పూజిస్తే మళ్ళీ శాపం ఉంటది అన్నాడు ఎందుకంటే నిర్గమకాండంలో శాపం ఉంటుంది ఎందుకు వాళ్ళు ఎట్లా పూజించూజించు ఇక్కడ అట్లనే ఉంది వాక్యం కాబట్టి ఒక చిన్నది ఇస్రాల్ దేశంలోని స్త్రీ అమ్మాయి ఈ అమ్మాయి పేరు లేదు కానీ బానిసత్వంలో ఆ నెబు నెబ్ అది పేరు నయమాని ఆ నయమాను ఇంట్లో చిన్న పని మనుషులాగా జాయిన్ అయ్యింది ఒక సర్వేంట్ లాగా తెచ్చుకున్నారు పని పిల్ల అయితే నాకు ఇదే అవసరం అనిపిస్తుంది దేవుడు ఇసల్ పిల్లని అన్య దేశంలో చెరలోకి పోయినా కూడా అక్కడ లేపిండి వాళ్ళని దాని ఉదాహరణకి యోసేఫ్ కానీ ఎంతో మంది ఎన్నో కేసులు మనం చూస్తాం దేవుడు వాళ్ళని చెరలో కూడా బాణిసత్వంలో ఉన్నా కూడా వాళ్ళని పైకి లేపెట్టు దేవుడు ఆయన నమ్మదగినవాడు కదా ఎందుకు లేపేట్టు చెప్పండి ఎవరన్నా కానీ నీ ప్రార్థన జీవితం వల్ల నీ ప్రార్థన జీవితం యోసఫ్ ప్రార్థన పరుడు దాని నీ ప్రార్థన జీవితం వల్ల నువ్వు ఎక్కడ ఉన్నా ఇది చాలా కష్టకరమైన దేశం కదా నువ్వు నేను ఉన్నమ్మలేదా ఎన్ని సంవత్సరాల నుంచిన్నావు కాబట్టి చూడండి ఎటువంటి కఠినమైన దేశం ఎటువంటి కఠినమైన కాలంలోన్నా దుర్దినంలలో ఉన్నా గాని నీ ప్రార్థన జీవితం వల్ల నీ పరిసరాలు మొత్తం తారుమారైతాయి అర్థమైతుందా ను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆ వాతావరణం మొత్తం కంట్రోల్లోకి రావాలా వర్షం ఆగిపోవాల్సిందే అర్థమవుతుందా నీ దగ్గరికి చలి రావడానికి వీల్లేదు చలి అంటే తెలుసు మీకు ఆత్మీయ ఏందో ఎండ అంటే నీకు తెలుసు ఏందో ఆత్మీయ స్థితిలో అవి రావడానికి వీల్లేదు నీ ప్రార్థనా జీవితం అట్లా తయారైతుంది ఇప్పుడు ఆ రీతిగా తయారు కావాలా నయమానికి కుస్టి రోగం వచ్చింది ఎలీషా దగ్గరికి వస్తే ఎలీషాతోనే వచ్చిన సమస్య ఇదే నేను అనేక పద్యాలు ఆయన గురించి చూపించిన ఎంతో విశేషమైన ఆయన మహిమలోనికి ప్రవేశించాడు ఎలిష దేవుని మహిమలో ప్రవేశించిన వాడి సేవ ఎట్లుంటది అని నేను మీకు చూపించిన విశేషంగా ఉంటది కానీ తప్పిదం చేస్తే తీసేసుకో ఈ లోకంలో ఉంచాడు ఎందుకంటే అది రుచి చూసిన ఆయన మహిమని రుచి చూసిన తప్పు చేస్తే ఇక్కడ ఉండనియాడు ఆయన వచ్చేసే పై కాబట్టి ఎలిష జీవితం కూడా అదే నయమాను ఒక గొప్ప దేశపు రాజు దగ్గర సైన్య అంటే చాలా పవర్ఫుల్ ఫెలో మరి అటువంటి వాడిని ఇంటికి రానిచ్చాడా మీరెప్పండి నేననే ప్రశ్న అదే ఇంటికి రానిచ్చండా పాపవాడు వచ్చిండా లేదా ఇంటికి వచ్చిండా లేదా అతిథినిచ్చిండా లేదా పో వెళ్ళిపో ఎవరిదంటే మునిగిపో నన్ను కలవన మనకు కూడా బాధ అనిపిస్తా కొన్ని సార్ మన బ్రదర్ని పిలిస్తే రాలేదంటే బాధ అనిపిస్తుందా లేదా మనిషికి హృదయం ఎట్ల ఈ విషయంలో నేను తప్పు లెక్క పెడతలేను కానీ నేను చూపించే విధానం ఏది నయమాను లాంటి గొప్ప ఒక గొప్ప కెప్టెన్ ఇస్రాయల్ దేశాన్ని మీద యుద్ధానికి వచ్చి దాన్ని బంధించుకున్నాడు అంటే ఇస్రాయల్ దేశము ఆయన ఆధీనంలో ఉన్నది మళ్ళీ నువ్వు ప్రవక్తవే కరెక్టే కానీ ఆ దేశము దానికి ఆధీనం అది దేవుడే ఇచ్చిన నీకు గెలదా వాక్యం దేవుడే కదా వాళ్ళని అప్పగించింది ఎందుకు అప్పగించండి మీరు విగ్రహాలు పూజించారు కాబట్టి కాబట్టి దాన్ని అప్పగించినప్పుడు ఏం చేయాలి చెప్పండి మీరు మీరే ఎలీషా స్థలంలో ఇచ్చి ప్రార్థన చేసి మా దేశాన్ని విడిచిపో అంటే పోగ పెట్టడా నేను వాక్యం ఉల్టాయిప్తున్నావురా ఎలిషా పరిస్థితి ఏందంటే ఆయనలో కోపం ఉంది బాగా ఆయన చాలా కోప కోపిష్టి ఆయన యేహార్జీ మీద కోపం చూపించాడు చిన్నపిల్లల మీద కోపం చూపించాడు నయమాన్ మీద కోపం చూపించాడు ప్రతి దశలో దేవుడు మనకు చూపిస్తా నీలో అటువంటి కోపం ఉండద్దు వాడు ఎవడన్నా కదా వాడు ఎవడన నేను ప్రతిరోజు ప్రైమ్ మినిస్టర్ నుంచి ప్రార్థన చేస్తాను మీ ఎందుకంటే ఈ దేశాన్ని కాపాడాలి అనుకో దేవుడే అతను ఇళ్ళ పెట్టిన చూపించిన ఎన్నిసార్లు మీరు ఉపాసండి ప్రార్థన చేసిన ఎవరు రాళ్ళో వాడే వస్తాడు మాకొద్దు ప్రవ్వాయినంటే పిచ్చడపక్కకి జరుగు వేడలు ఉన్నారు అసలు ప్రార్థన చేసేవాళ్ళు ఈ గ్రూప్ ఉన్నారు వీళ్ళకి తెలిసి ఎట్ట ప్రార్థన చేద్దాం వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు ప్రార్థన తెలుసు శత్రువుల నుంచి ఈ దేశం కాపాడబడాలంటే దేవుడికి తెలుసు అటువంటి శత్రువు లాంటి వాడే పెట్టాలి అక్కడ కఠినే పెట్టాలి అక్కడ కఠిన కఠినే పెడతను వాక్యం కదా ఇదే ప్రాబ్లం వాక్యంలా నాన్నబడ్డ వాళ్ళతో నచ్చిన ప్రాబ్లం ఏది ముందు పోదు అన్నట్టు కాబట్టి చూడండి నియమానికి ఇంకా కోపం వచ్చింది పో వెళ్లిపోమన్ను ఏడు మార్లు ఎక్కడ మునుగల మురికి మురికి కాలువ అది ఎవరిదీ మురికి కాలువ అది మురికి కాలువలపై మా దేశంలో మంచి కాలువలున్నాయి మా దేశంలో మంచి నదులున్నాయి అవి మునిగితే కాదా మురికి కాలువలో మునుగుతది ఎందుకు చెప్పండి ఎవరు చెప్తారు మురికి కాలువలో మునుగుతనే నీకు స్వస్థత వస్తుంది అని ఆయన చెప్తే ఆయన ఎందుకు నమ్మలే నిజాగా చెప్పండి మురికాలు ముని స్వస్వత వస్తుందా కాని విధేత చూపించలేదు మునగలేదు కదా ఫస్ట్ మునగలేదు కాబట్టి ఒక ప్రవక్త చెప్తే వినగలేదు మునగలేదు కానీ ఒక చిన్న పాప చెప్తే మునిగేయండి సండే స్కూల్ టీచింగ్ అంటారు దీన్ని సండే స్కూల్ పిల్లలకి ఇది చెప్తాం అన్నట్టు మాస్టర్ చెప్తే కూడా వినలేదు కానీ చిన్న పాప చెప్తే వినలేదు కాబట్టి చిన్న పిల్లలరా మీరు పోయి చెప్పండి మీ స్నేహితులకి వాక్యం ఎంతమైంది కదా సార్ అంతే కావాల్సింది కాబట్టి చూడండి బానిసత్వంలో ఉన్న కానీ ప్రభుని విడిచిపెట్టలేదు ఒక చిన్నది కదా ఒక చిన్నది బానిసత్వంలో అంటే ప్రభు మేము ఇన్ని సంవత్సరాలు నిన్ను పూజించినమే మాకు ఈ శత్రు బానిసత్వంలోకి తీసుకొచ్చినావు అని అడిగిండ్రా అడగలేదు అడిగిన్రాని అడగలేదు ఎవరు అడగలేదు ఎవసేపు అడగలేదు కాబట్టి వాళ్ళకు అర్థమైపోయింది ఇది కేవలం ప్రార్థన ద్వారానే మనం విజయం పొందగల కాబట్టి చివరికి నయమాను సస్త పొందిందన్న విషయం మనకు తెలుసు కదా మీకు ఇంకా జవాబివ్వలేదు ముర్కి కాలంలో మునుగుతే స్వసత వస్తుందా అంటే మీరు ఎవరు చెప్తలేరు అంటే మాట చెప్తా లోబడి ఎవడి నోటి మాట ద్వారా స్వస్థత వస్తుంది మీరు అది చెప్తలేరు ఒక దైవచనుడు దేవుని ప్రతినిధిలాగా నిలబడి చెప్పిన మాట వల్ల ఉపాసప్రాలకే అర్థమవుతుంది నాకు తెలుసు మీరేమో బిర్యానీ పెట్టి రంగే ఓడి అర్థం కాబట్టి దేవుని వాక్కు ఎవడి నోటి ద్వారా వస్తుందో దాన్ని స్వీకరించినప్పుడే స్వస్థత అన్న విషయం నేను మీ జ్ఞాపకం చేస్తున్నా అది ఎటువంటి రోగం అన్నా గాని అర్థమవుతుందా అది ఎటువంటి రోగం గాని స్వస్థత రావాల్సిందే వచ్చే నేను నిన్న జనం నా వైఎంసీలో వాక్యం చెప్తున్నాను నీ ప్రార్థనలకి ఎందుకు జవాబు వస్తుందో తెలుసా నువ్వు నీ సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నావు నీకు జవాబు వస్తుంది ప్రవ్వా నాతో మాట్లాడు ప్రవ్వా ఇది నీ చిత్తమా కాదా నాకెటో తెలుసు ప్రవ్వ ఆయన నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు ఎప్పుడో తెలిసిన ప్రార్థన ఈరోజు చేస్తున్నావు అదొక గ్రహించాలని ఒక ఐదు సంవత్సరాల క్రితం పరిస్థితి ఎట్లుండే ఈరోజు నీ పరిస్థితి ఎట్లున్నది ఐదు సంవత్సరాల క్రితం నువ్వు ప్రార్థన చేసినావా చేయలేదు కాబట్టి ఈ రోజు నీ పరిస్థితి ఇట్లున్నది నువ్వు అదే ఐదు సంవత్సరాల క్రితం ప్రార్థన చేసింటే నీ పరిస్థితి ఇట్లా ఉండకపోయేది ఆ రోజు నుంచి నువ్వు ఈ రోజు ప్రార్థన చేసి ఉంటే నీ హెల్త్ ఇట్టు నీ ఆర్థిక స్థితి ఇటు నీ భవిష్యత్తు ఇటు ఉండకపోయాడు నేను ఎన్నిసార్లు సరే మీరంత పెద్దవాళ్ళు చెప్తున్నాను యంగ్ పీపుల్ చెప్తుంట మ్యారేజ్ టైంలో నువ్వు ఉపాసం ఉండాల ప్రేయర్ పాం పెండింగ్ కావాలంటే ఉపాసలు ఉండాలా వారాలు ఉపాసం ఉండాల తర్వాత సంసార జీవితం ఆరంభించక ముందు మినిమం 7 మంత్స్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలని చెప్తాను కొంచెం కష్టం అందుకే వినబుద్ధి కాదు వాక్యం ఏం చెప్తాడు బ్రదర్ అనే బట్ నేను చెప్తున్నాను మీరు చేయకపోతే వాడు మీ పూర్వీకుల నుంచి వచ్చిన దురాత్మ అది మీ పిల్లల్ని పడుతుంది గర్భంలో అర్థమైనా దాని అంత డీటెయిల్ గా ఇప్పుడు ఫోన్ గానీ మన వాక్యం ఎక్కడికో వెళ్ళిపోతుంది అసలు ఏంది ఏందనేది నేను ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నా ఇది ఇది నీ నోటి మాట అంటే నీకు అధికారం ఇచ్చిండు దేవుడు ఆదమా అధికారం ఇచ్చిండు సృష్టి మీద అది వాడి చేతికి ఇచ్చిండు సైతాన్ చేతికి ఏసు గుంజుకొని నీ చేతికి ఇచ్చిండు మళ్ళా అర్థమైతుందా ఆయన మరణ భూస్థాపన ద్వారా గురువు ద్వారా అది తిరిగి వాపస్ తీసుకుండు వాని దగ్గర ఏం పవర్ లేదని నేను చూపించిన వాక్యం ఎఫెస్ రాష్ట్ర ఇప్పుడు సైతానికి ఏ శక్తి లేదు కాబట్టి మీరు దేనికి భయపడద్దు వాడిని మొహం చేసి భయపడడానికి వెళ్ళదు వాడి కన్ఫ్యూషన్ నువ్వు భయపడవు వాడి కొన్ని కనిపేయడం కనిపించేవాడు ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి నీకు కనిపేడు వాడు నాకు తెలుసు ఇప్పుడు రాహుడు కలలో వాడు రిలీజ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి కాబట్టి ఇప్పుడు వాడు నిరాధయుడు వాటి దగ్గర ఏ ఆయుధం లేదు ఏ ఆయుధం లేదు నీకు దేవుడి చేతిలో ఆయుధం ఇచ్చింది ఇక్కడ ఉంది నా చేతిలో ఆయుధం ఉంది ఆయుధం ఉంటున్నారు రెండంచుల వాడి గల అడ్డం కంటే బహు షార్పర్ షార్పర్ హుగా ఏమంటారు పదును పదును పదును బహు పదునై ఉంది ఇది రెండంచెల వాడి గడ్ల ఖడ్గం కంటే పదునైంది ఇది ఈ వాక్యం అంత షార్ప్ ఉన్నది ఆ వాగం మీ చేతిలో ఉంది అది నువ్వు ఆడించితేమైతుంది ఈ పరిస్థితి మీ శత్రువులంతా క్లీన్ రెండంచెల వాడిగడ్ల ఖడ్గం కంటే కూడా పదునుంది అది ఈ వాక్యం ఇది వాడితే క్లీన్ అన్నట్టు ఇంకా మైదాన్ సాఫ్ అంటాం ఇక్కడ భాషలు చెప్పాలంటే మీరు వాడాలంతే అర్థమవుతుందా ఇప్పుడు మీ నోటి మాటని వాడుకోవడానికి ప్రయత్నించండి ఎందుకు అంటే రక్షింపబడ్డ ప్రతి ఒక్కరికి ఆయన అధికారం ఇచ్చాడు నీ సమస్యల మీద నీ ఖడ్గాని వాడు నీ కుటుంబ సమస్యల మీద నీ ఖడ్గాని వాడు నీ నోటి మాట ద్వారా రావాలది ఎట్లా వస్తుంది మోకాళ్ల మీద వండి మాట్లాడుతూనే మోకాళ్ల మీద ఉండి నువ్వు రాత్రిలో అంతా ప్రార్థించాలా నా అనుభవం చెప్తూనే ఖచ్చితంగా జవాబు వస్తుంది ఆయన కనిపిస్తాడు ఆయన మాట్లాడతాడు ఆయన స్వరం నువ్వు వింటావు నీకు విజయం వస్తుంది అది ఎటువంటి సమస్యనే కానీ నువ్వు సమస్యను చూస్తేనే చూస్తలేవు నీ బలహీనత ఏందని రోజు క్రైస్తవుల బలహీనత మీరు సమస్యనే చూస్తూ ఉంటారు ప్రార్థన చేసినప్పుడు కూడా ఏం లాభం ప్రార్థన చేసేటప్పుడు ప్రభు మీద నీ కేంద్రీకరించుకుని ఉండాలి కదా సమస్యను చూస్తూ ఉంటాడు నాకు ఈ సమస్య ఉంది అది ఉంది ఇది ఉంది అది ఉంది దాన్ని నువ్వు హైలైట్ చేస్తున్నావు దాన్ని దాన్ని నువ్వు ఆరాధిస్తున్నావు రీతికి చెప్పాలంటే నీ సమస్యని దాన్ని కేర్ చేయొద్దు నేను వాక్యం ఎక్కడో చూసిన సైతాని మీరు కేర్ చేయొద్ద సైతాని నువ్వు మీరు కేర్ చెయ్యంట అసలు వాన్ని పట్టించుకునే పట్టించుకోవద్దంటు అర్థమవుతుందా ఎందుకంటే ఏసు వైపు చూస్తూ పోమంటాడు కదా హెబ్ రాష్ట్రపతి యేసు వైపు చూస్తేనే పోవాల నీ సేవాపరిచర్య ఆ నామం అంత శక్తి ఉంది అందుకే ఆ నామం నువ్వు ఉచ్ఛరించినప్పుడు నీ నోటి మాట నెరవేరుతుంది ఆ నామంకే అధికారముంది ఆకాశం అంది కాని భూమి గాని భూమి గాని ఏ నామంకి లేదు అటువంటి అధికారం ఆధిక్యత ఆ నామానికి ఉంది అది సత్యాన్ని గ్రహించి వాడినప్పుడే కార్యం జరుగుతుంది అర్థమైతుందా అయితే నయమన్న పరిస్థితి ఏందంటే అహం నేను ఒక్క క్యాప్టెన్ నేను నంబర్ టూ నా దేశంలో రాజు తర్వాత నేనే నేను మీ దేశం మీద యుద్ధం గెలిచినా మీ దేశాన్ని కబ్జా చేసుకున్నా నేను దిగొస్తే ను నాకి రావా అహం అడ్డొస్తుంది ఈ రోజు కూడా అహం నయమాను ఆత్మ మన మధ్యలో లేదనుకుంటున్నారా ఒక ప్రవక్త ఒక దేవుని సేవకుడు చెప్పిన మాటకి నువ్వు విధేత చూపించవా నీ అహం అడ్డొస్తుంది పరోజు జీవితానికి అట్లా జరిగింది కదా కఠినం కఠినమైన కఠినం కఠిన కఠిన పరిచేది ఒక ఆత్మానుంది వాటి కాబట్టి కఠిన పరుచుకుంటే నీలో ఒక దయ్యముంది అన్నట్టు అర్థం నీకు తెలియదు కూడా నీలో దయ్యం ఉన్నట్టు అర్థమవుతుందా సునిసంగా నాకు అనుభవపూర్వకంగా చెప్తున్నాను నయమ్మని చెప్పిన మాట నువ్వు ఈ రోజుకి కూడా అంతే నువ్వు చెప్పిన మాట వింటున్నావు అనుకుంటున్నావా అనేక వింటలేదు చమలపానవుతున్నారు అంత పోగొట్టుకుని తిరిగి వస్తున్నారు వాపస్ లాస్ట్ మినిట్స్ వస్తున్నారు ఏం చేస్తావు చెప్పు ఏం చేస్తావు విడిచిపెడతావా నా జీవితంలో అన్న జరిగిన చాలా కేసెస్ ఒకటిగా రెండు కాదు ఎన్నో లెక్కలేని కేసెస్ చెప్పినా వినలేదు చెప్పినా వినలేదు చివరికి ఇంకా చనిపోయే దశలో నేను పోయినా రవ్వా ఇతను ఆత్మకి విమోచన ఇతని ఆత్మ నశించుకోవడానికి వీల్లేదు ప్రవ్వ నేను నా నోటి మాట ఉచ్చరిస్తు ఇక్కడ ఏ సూత్ర నీ సన్నిధిలో చేర్చుకో ప్రవ్వా సైతాన్లకి ఆత్మను అప్పగించదు ప్రవ్వ బలవంతం మీద ఇందాక రాజికా చేశారు చెప్పినట్లు పాపాలుయే లాస్ట్ మినిట్స్ మన పరిచర్యలో ఇది చాలా ఎక్కువ జరుగుతుంది నాకు తెలుసు లాస్ట్ మినిట్స్ చనిపోయే వాళ్ళ ఆత్మలని సైతాన్ని లాక్కుని పోనీయకుండా నువ్వు పోయి పోరాడాల లాస్ట్ మినిట్స్ నా అన్ని కేసులు రేపు చనిపోతుందంటే ఈరోజు రాత్రి పోయినా ప్రార్థన చేసినాక వాళ్ళు చనిపోవడం కొన్నిసార్లు ప్రార్థన చేసి వచ్చిన గంటకి చనిపోవడం ప్రార్థన చేసిన తెల్లవారే చనిపోవడం ఇట్లా జరిగిన కేసెస్ ఒకటి కాదు రెండు కాదు ఆ సిస్టర్ చెప్పినట్టు ఇందాక నువ్వు ప్రార్థన చేసి సీల్ చేసి వాళ్ళ చుట్టూ నీ నోటి మాటకి ఆయన ప్రాధాన్యత ఇస్తాడు ఎందుకంటే ఆయన నామాన్ని విచ్చరిస్తు నువ్వు నిస్వార్థంగా పోయి పని చేసినావు కాబట్టి ఇది యుద్ధం కాబట్టి సైతానికి దొరకద్ది ఆ సిస్టర్ చెప్పిన సాక్ష్యం సైతాన్ని మాట్లాడుతున్న రాత్రి నువ్వు మా మనిషిని లాక్కొని మేమెంతో కష్టపడి ఎన్ని మూడు వందల నాలుగు వందల సంవత్సరాల నుంచి ఈ కుటుంబాన్ని మా బంధునిగా చేసుకున్నాము నువ్వు లాక్కం పోతావా నేను వచ్చిందే లాక్కనుకోని కో సైతం నువ్వేం చేసుకుంటావు వెళ్ళిపోతుంది అందుకంటే వాడిని తెలుసు వీడు ఆల్రెడీ ఈ సత్యాన్ని గ్రహించి నా దగ్గర ఏ ఆయుధం లేదని వీడు తెలుసుకున్నాడు కాబట్టి నిన్ను ఏం చేయలేడని కూడా వాడు నువ్వు గ్రహించాలి కాబట్టి నువ్వు భయపడద్దు నువ్వు ఏడవద్దు ఈ పాయింట్ నేను చెప్తుంట అందరికి మీరు ఎట్టి పరిస్థితి ఏడవద్దు మీరు ఎందుకు ఏడుస్తారు ప్రభు సన్నిధిలో మోకాల మీద ఉండి ఏడుస్తారు అంతేగాని నాకు ఇదైంది నాకు అదైంది అని ఏడువరు మీరు యుద్ధంలో గాయాలైతాయి కొంతసేపే మలాగే గాయం మాంతది మళ్ళా వాపస్ పోయి యుద్ధంలో గెలిచి రావాలా మీరు అంతే ఎటువంటి సమస్య వచ్చినా మీరు యుద్ధం గెలవాల్సిందే సమాధాన పడద్దు పోకపోతే యుద్ధ భూమికి చెప్పండి నిజం కాబట్టి యుద్ధంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని నేను మీకు చెప్పాలనుకో ఆశపడుతున్నాను మనకు తెలుసు రాష్ట్రపతికి ఆరాధ్య మనం ధ్యానిస్తూ ఉంటాము ఈ యుద్దం దేనికి సంబంధించింది అనేది ఒకసారి చూడండి ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పదవచనం రిమియా గ్రంథము మెల్లిగా మెల్లి ఎవరే ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము పదవచనంలో కొంచెం మెల్లగా చదువు అందరు వింటారు పెళ్ళగించుటకును పెళ్లగించుటకును విరగొట్టుటకును నసింపజేటకును పడద్రోయిటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యం మీదను నిన్ను నియమించున్నాను ఇయర్ ఎండింగ్ లో చాలా మంది ఇయర్ బీడింగ్ లంటారు నేను ఇయర్ ఎండింగ్ లో చెప్పు ఈ వాక్యం రిలీజ్ చేస్తున్నాను మీ జీవితాలలో మీరేం చేయాలి ఇప్పుడు ఎట్లా స్వీకరించాలో చదవండి ఇప్పుడు దాన్ని అందరు చదవండి పెళ్ళగించుటకుడు నన్ను నియమించాడు దేవుడు ఇప్పుడు నేను స్వీకరిస్తున్నాను రాజ్యముల మీద చిన్న చిన్నయే కాదు మొదట్లో చిన్న చిన్నయ్య పెళ్లగించుటకు దానికి దీనికి చివరికి వచ్చినప్పటికి రాజ్యం జనముల మీద ఏమిస్తానన్నాడు అధికారం నియమించండి నిన్ను మీరు అనొచ్చి ఇది ఇర్మియాకి సంబంధించింది కదా బ్రే నీలో సైతం దూరింది ఇది ఇర్మియాకి తెలిసి బ్ర ఇర్మియా ఇర్మియా సంబంధించి కదా ఇప్పుడు నీ నదుకొచ్చింది కదా ఇప్పుడు నీది ఎరుకొచ్చింది కాబట్టి ఇది నీది మీరు స్వీకరిస్తే ఇది అవుతుంది లేకుంటే కాదు అది అనుమానం ఉందా జనంల మీద రాజ్యం మీద నన్ను నియమించే దేవుడు నన్ను నియమించే దేవుడు నేను ఇంకా భయపడను ఏ జనానికి ఏ రాజ్యానికి ఎన్ని రాజ్యాలు ఏడు రాజ్యాలు బ్రదర్ ఎన్ని రాజ్యాలు అంటే చెప్పలేకపోతున్నారు మీరు అంటే మీరు మీరు వింత లేరు వాక్యాలి ఏడు బ్రదర్ ఏడు రాజ్యాలు ఏడు రాజ్యాలు ఏడు సంఘ మీకు అధికారం ఇచ్చింది దేవుడు ఇప్పుడు కాబట్టి ఈ అధికారాన్ని మీరు వాడాల రాజ్యాల మీద నేను చెప్పేది ముఖ్యంగా ఏంటంటే మీకు తెలుసు ఏబీపీఎంలో ఈ సత్యం తెలుసు మీకు ప్రతి స్థలంలో ఒక లోకనాథుడు ఉన్నాడు ఎప్పుడు పేర్లు మంచి వస్తాయి లోకనాథుడు ప్రతి పట్టణానికి ఒక అధికారి ప్రతి దేశానికి ఒక ప్రధాని ఏ ప్రధాని అంటే ప్రతి దేశం వెనకల ఒక ఆత్మీయ దేశం ఉంది ఇది మీరు స్వీకరిస్తారు ఈరోజు ప్రతి దేశం వెనకల ఒక ఆత్మీయ దేశం ఉంటది ప్రతి రాజు వెనకల ఒక ఆత్మీయ రాజు ఉంటాడు అన్న విషయం జ్ఞాపేస్తుంది దేవుడు వాటి మీద నీకు అధికారం ఇస్తాడు ఇప్పుడు నేను నియమించాడు దేవుడు ఇప్పుడు నువ్వేం చేయాలా ఇది నేను పట్టుకొని పోతాం ఇంకా ఇప్పుడు నేను పోయి పట్టుకొని పోతాను ఈ వాక్యాన్ని నేను వాడుకుంటాను నాకు అధికారం ఇచ్చిండు దేవుడు కాబట్టి కలిగించుటకు నాటుటకు కట్టుటకు ను పోయి కడితే స్వస్థతలు రావాల్సిందే నాటితే జీవితాలు స్థిరపడాల్సిందే ఇది నీకు వాద్దనం నువ్వు నీ ప్రార్థన పూర్వకంగా ప్రబాధి నేను స్వీకరిస్తాను నేను దీన్ని వాడుకుంటా ఈరోజు నుంచి నేను దీన్ని వాడుకుంటాను ప్రతి చీకటి శక్తి మీద నీకు నియమించండి నేను నియమించండి ఇదిగో శత్రు బలమంతటి మీద నేను మీకు ఉందా నేను చెప్పండి ఉందా లేదా అధికారం ఎవరికి అనుమానిస్తున్నావు ఇప్పుడు చీకటి శక్తులు అన్ని మాత్రం చీకటి శక్తులు ఎన్ని దురాత్మలు ఉన్నాయో వాటన్నిటి మీద నీకు అధికారం ఇచ్చాడు అందుకు ప్రార్థన చేయాలి కొత్తగా అధికారం ఇచ్చాను సైలెంట్ గా ఉండేది కాదు నేను ఇంకా ప్రార్థన చేయాలా ఇంకా ప్రార్థన చేయాలా ప్రభు నందు బలవంతులు కావాలా ప్రభుణు బలవంతులు కాకపోతే మీరు ఆ అధికారాన్ని వాడుకోలేరు చాలా మంది వేస్ట్ చేసుకున్నారు సేవకులు అధికారాన్ని చాలా మంది సేవకులు వేస్ట్ చేసుకున్నారు అధికారాన్ని ఇచ్చిన అధికారాన్ని అది వాళ్ళు వాడుకునింటే ఈ రోజు ఈ దేశం ఇటు ఉండకపోయాడుది నాకు తెలుసు వాళ్ళ అధికారాన్ని వాడుకునింటే ఈ దేశము ఈ రీతి ఉండకపోయాడు దాని గురించి మీకు తెలుసు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తుంటే గాబ్రియల్ దూత చాలా లేటు వచ్చాడు ఇరవై ఒక్క రోజు ఈయన ఉపాసం నుండి ప్రార్థన చేస్తున్నారు అందుకే చాలా మంది ఈ రోజు పాస్టర్స్ ఇరవై ఒక్క రోజు ప్రార్థన ఉంటారు ఉపాస ప్రార్థన ఎందుకంటే ధాన్యాలు చేసిండు కాబట్టి ధాన్యాలు ఉపాస ప్రార్థన స్టార్ట్ చేసి అంటే ఇరవై రోజు అయింది ఇరవై ఒక్క దూత గాబరేలు దూత వచ్చేమంటుండడు సహా నువ్వు ఏ రోజైతే ప్రార్థన స్టార్ట్ చేసినావో నేను ఆ రోజే బయలుదేరినా అప్పుడే నాకు ఆగి వచ్చింది పో ఆయన ప్రార్థన స్టార్ట్ చేసిండు విడిచిపెట్టాడు ఈయన ప్రార్థన స్టార్ట్ చేసిండంటే విడిచిపెట్టాడు ఇది యుద్ధం అని తెలిసాయనకి పో సాయం చేయిపో ఆయనకి సత్యం గ్యాబ్రేజ్ వచ్చాడు నేను రావాలనుకుని చాలా త్వరగానే బయలుదేరినా ఆగే బయలుదేరింది తొరగపో అని నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసిన మూవ్మెంటే నేను బయలుదేరినా అక్కడి నుంచి కానీ మధ్యలో వీడు ఆపాడు నన్ను గలీఫీ కాదు పారసిక పారసీక దేశపు అధిపతి ప్రిన్సిపాలిటీ ఇంగ్లీష్ లో అధిపతి నన్ను అడ్డగించడు ఫస్ట్ ర్యాంక్ ఆత్మ నన్ను అడ్డగించింది రానియకుండా అప్పుడు మికాల్ దూత్ వచ్చి నన్ను రిలీజ్ చేయాల్సి వచ్చింది కాదు ఈ ఆత్మీయ ప్రపంచంలో ఎంత భయంకరంగా ఉంటుందో దేవుతలం కూడా ఆపనికి శక్తి వాడుకున్నది అక్కడ కానీ మీ దగ్గరకు వస్తే అనుకుంటుంది శక్తి అదే ఆశ్చర్యం నాకు దేవుడు మనిషికి ఎందుకు ఇంత శక్తి ఇచ్చిండు దేవదూతలకు అంత లేదే పాపం గాబ్రేల దూతకు కూడా లేదే శక్తి నాకు అనిపిస్తుంది జాలి అనిపిస్తుంది ఒకసారి వాళ్ళనిపిస్తే కదా నీకు ఈ సత్యం బయల్పరచబడ్డప్పుడు నీ పరిస్థితి ఎట్లుంటుందో ఊహించుకోండి ఇంకా మీరు భయపడరు ఎటువంటి సమస్య భయపడరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీ దగ్గరికి సమస్య రాకుండా ఉండాలంటే మీరేం చేయాలా పెన్ ప్రతిరోజు ప్రాధాన్య జీవితంలో ఉండాలి మినిమం వన్ అవర్ మార్నింగ్ వన్ అవర్ ఆఫ్టర్నూన్ వన్ అవర్ ఈవినింగ్ మూడు గంటలు నవ్వకండి ఎవరు ఎంత సీరియస్ గా తెలుసు నీకా ఇది యుద్ధం అని తెలిసినాకా ఎవడనా లైట్ తీసుకుంటాడా నువ్వు గాయమైతున్నావు నీకు వెళ్ళవదు నువ్వు యుద్ధంలో ఓడిపోతున్నా నీకు కెలవదు ఈ యుద్ధంలో నీ కుటుంబీకులనే వాళ్ళు లాక్కొని పోతు నీకు ఈ యుద్ధంలో నీ ఉద్యోగ స్థలాన్ని వాడు నీ కరీర్స్ లాకపోతున్నా నీ జీతం లేకపోతున్నా నీ నీ భవిష్యత్తులో లాక్కొని వాడు నువ్వు సైలెంట్ గా ఎట్లుంటావు నాకు అర్థం కాదు నీ కుటుంబీకుల నీ భార్యని నీ భర్తని నీ పిల్లని లాక్కొని పోతున్నాడు వాడు నువ్వు ఎట్లా సెలెక్ట్గా ఉంటావు నాకు అర్థం కావట్లేదు నీకు రోషం లేదా ఏం బ్రదర్ రోషం రోషం ఉంటే ఆయన రోషం కలది కదా మళ్ళీ నీకు ఎందుకు లేదు చెప్పు నాకు అర్థం కాదు నాకు కూడా ఉంది రోషన్ ఇప్పుడు గుర్తుకు నీకు రోషం ఉందని ఈరోజు నీకు గుర్తుకు రావాలా నీకు రోషం ఉందని నేను కాంప్రమైజ్ కాను ఇక మీద పోయి పడాల్సిందే నుడి రాణులాగా నిన్ను తయారు చేసిన లేదా వాక్యం నువ్వు పోయి పడితే అంట రాళ్ళు కూడా పౌడర్ అయిపోతాయంట అంత శక్తి నీకు ఏం చేస్తావో నాకు అర్థగ్ వేస్ట్ చేసుకుంటున్నావు ముస్లమ్మ ముచ్చట్లతోని వాటితో వీటితోని అంత వేస్ట్ అయిపోతుంది మన లైఫ్ రాణి ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనకి వాడు ఏమంటాం ఇద్దరు దేవదత్తాలు రావాల్సి వచ్చింది ఆయన పవర్ అట్లా ఉంచు ఆయన ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తే దేవదతలందరి దిగి రావాలా నా అనుభవం చెప్తున్నా నేను నేను ఒకరోజు ప్రార్థనలో కూర్చున్నా నాన్ స్టాప్ నైట్ చూస్తాను ఏంది పరిస్థితి నేను నిమిషాలు అయిపోతుంది ఇటువంటి స్టోరీస్ నా అనుభవాలు నాన్ స్టాప్ ప్రార్థనలో కూర్చుంటే దేవుదితలు వచ్చి పాటలు పాడుతున్నారు కొన్ని కోట్లాది కోట్ల దూతలు పాటలు పాడుతున్నారు ఎక్కడి నుంచి వస్తుంది శబ్దమని నేను కళ్ళు తెరిచి అంత నిర్మానుష్యం అప్పుడు నాకు అర్థమైంది మళ్ళా కళ్ళు మూసుకున్నాడు వాళ్ళతో పాటు కలిసి నేను పాట పాడినా నాకు గుర్తుందా అనుభవం అర్థమవుతుందా నాన్ స్టాప్ మీరు ఆ రీతిగా ప్రార్థనలో ఉంటే మీకు నిద్ర మత్తే ఉండదు చెప్తున్నా రేపటి దినంనా రాత్రి అంతా నిద్రపోలేదే అని కూడా నువ్వు అలస నీకు ఉండదు రేపు అలసట నేను అనుభవం చెప్తున్నా చాలా మంది రాత్రి నిద్రపోకపోతే పొద్దున నిద్ర వస్తుంది కదా ఉద్యోగాలను ఎట్లా పనిచేస్తావు బ్రదర్ ఇవన్నీ మానవ తలంపులు అర్థమవుతుందా నువ్వు ప్రార్థనలో కూర్చుంటే నువ్వు ఖైరోస్ మూవ్మెంట్కి వెళ్ళిపోతావు నీ ఆత్మ అక్కడ ప్రభు సన్నిధిలో ఉంటది నువ్వు అలసిపో అంటే ప్రభు సమయానికి వెళ్ళిపోతావు తరలోకొక్క సమయానికి వెళ్ళిపోతావు నీ ఆత్మ అక్కడ వెళ్ళిపోయి అక్కడ నువ్వు ఆయన తను అక్కడ నుంచి రకరకాల గ్రంథాలు నీ నోటికి గ్రంథపు చుట్టా ఇస్తాడు తింటావు నువ్వు స్పెషల్ గ్రంథపు చుట్టాలు మీకు ఆ దర్శనాలు కలగాలని నేను ప్రార్థిస్తున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రంథపు చుట్టా ఇస్తాడు రోగాలను ఎట్లా క్యూర్ చేయాలా నీ సేవ పరిచర్య హెచ్ఐవీ వైరస్ పేషెంట్స్ ఎట్లా క్యూర్ కావాలా ఒక గ్రంథపు చుట్ట నీకు ఇవ్వాలా అర్థమవుతుందా మంత్రశక్తులని ఎట్లా ఎదుర్కోవాలా నేను ఎదుర్కొన్న మంత్రగాళ్ళని ఎంతో మందిని ఎదుర్కొన్న మంత్రాగాలని ఆ గ్రంథపు చుట్ట నీకు ఇవ్వాలా దేవుడు తింటారా లేదా నోటికి తీయగుంటుంది మరి ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి గ్రంథపు చుట్టాలని నేను ఆల్రెడీ తిన్నాను కాబట్టి నా పిలుపు నాకు తెలుసు నేను చేసిన పని నాకు తెలుసు నేనేం సేవ చేసినో నాకు తెలుసు నాకు ఎటువంటి పిలుపు ఉందో నాకు తెలుసు నేను ఎటువంటి వాక్యం చెప్తున్నానో నాకు తెలుసు నాకు ఏ గ్రంథపు దొరికిందో మీకు తెలుసా మీకే గ్రంథపు చిట్ట దొరికిందో మీకు తెలుసా ఇది అక్కడ పోయి వెతుక్కోవడం అనేది అర్థమవుతుందా అక్కడ పోయి వెతుక్కోవాల మీరు మీకు అందరికి ఇస్తాడు దేవుడు అది స్పెషల్ పిలుపు ఈ గ్రూప్ కి ఇచ్చిండు దేవుడు అర్థమైతుందా మీరు ఎంతకాలము ఈ కళ్యాణలో ఉన్నారో అంతకాలం భద్రపరచబడ్డ విత్తనాలు మీరు బయటికి పోతే నాకేం తెలియదు బయటికి పొమ్మని నేనే చెప్తాను చాలా సార్ మిమ్మల్ని అందరు మీరు ఇంకో కళ్ళం తయారు చేసుకోండి బయటికి పోయి చెప్పినా లేదా చెప్పిన నేను ఇక్కడే ఉండదు మీరు ఇక్కడ నుంచి సిద్ధపడాలా గ్రంథపు చుట్ట పోయి వెతకండి అక్కడ ప్రార్థన చేయండి ప్రభు అక్కడ పోంగానే ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ పురాతనమైన భక్తుడు అంటాడు ఆ వచ్చినవా రా నీ కొరకే ఎదురు చూస్తున్నా త్వరగా ఇదిగో ఈ చుట్టా తీసుకొని తిను అంటాడు అని గంట చుట్ట కాదు ఇది గ్రంథపు చుట్ట అది తిన్నప్పుడు నీ సేవ ఇక మీద అట్లా ఉండదు చెప్తాను నేను మీరు నమ్ముతున్నారా ఈ మాట ఎక్కడి నుంచి వస్తుంది ఈ మాట నాయనట్లకి ఎక్కడి నుంచి వస్తుందా లేదా కాబట్టి ఇప్పుడు చూడండి ప్రతి ప్రతి దేశం మీద దేవుడు మీకు మిమ్మల్ని నియమించుకుంటారు వాక్యాల క్లో ప్రవాసి ఆశ్రయించండి యుద్ధంలో విజయం అనుగ్రహించమని ఏ సన్న తల్లి ఆశ్రయించండి యుద్ధంలో విజయం అనుగ్రహించమని ఏ సన్న కాబట్టి ఎంతగానో మీకు అధికారం ఇచ్చింది దేవుడు కాబట్టి ఇప్పుడు ఇంకా మీరు అనుమానించకండి వెళ్ళిపోండి మీ కుటుంబాలని కాపాడుకోండి మీ సేవని కాపాడుకోండి మీ దేశాన్ని కాపాడుకోండి మీరు ఎక్కడ అడుగు పెడతా కదా మీకు విజయం వస్తుంది అంతే మీరు ఎక్కడ అడుగు పెడతా మీకు విజయం రావాల్సిందే అనుమానించేదే లేదు ఇంకా అర్థమవుతుందా ఇంకా ఇంకా మీరు పోవాల్సిందే కృతంగా నేను చెప్తాను మీ ప్రార్థన జీవితం గురించి వెరీ దేవుడు మనకు ఒక సూచన చెప్పిన సెలవ మరణం రుచి ముందు ఒక పాయింట్ మీరందరూ మెలకువగా ఉండి ప్రార్థించుడి అని ఆయన పోయి ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు తిరిగి వా తిరిగి వాపస్ వచ్చండి ఒక్క గడియ కూడా నిద్ర ప్రారంధన చేయలేకపోయా ఒక్క గంట కూడా ప్రార్థన చేయలేకపోయా నా గురించి ఒక్క గంట కూడా మీరు ప్రార్థన చేయలేరా రోజుకి ఒక్క గంట కూడా మీరు ప్రార్థన చేయలేరా ఇంత బలహీనతనా ఆత్మ సిద్ధమే కదా ఆత్మ స్ట్రాంగ్ కదా మళ్ళీ ఆత్మ స్ట్రాంగ్ అంటే ఆత్మలో ప్రార్థించవచ్చు కదా శరీరంలో ఎందుకు బలహీన బాధపడుతున్నారు నేను మీకు నాకు రోగము నాకు ఇది నాకు అది నాకు హెల్త్ ప్రాబ్లం నాకు జ్వరము అన్ని విడిచిపెట్టి పోవాల్సిందే నోటి మాట ద్వారా నా అనుభవం చెప్తున్నాను నేను జ్వరమా విడిచిపెట్టే విడిచిపెట్టాల్సిందే అది ఎందుకంటే నీకు ఆ యొక్క చుట్ట ఎటువంటి రోగాలు మనుషుని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఎవరికి అది నాకు తెలియదు కానీ అదైతే ఒక రిలీజ్ అయిపోయింది నాకు తెలుసు అర్థమవుతుందా అది ఎవరిదో నాకు తెలియదు మీ సేవలో మీరే చూసుకోండి మీ సేవలో మీరు చూసుకోండి ట్రై చేయండి మీకు తెలిసిపోతుంది నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థ అవుతుంది నాకు తెలుసు ఎంత మంది చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత అవుతుంది నాకు తెలుసు అది నువ్వు పరిశీలించుకోవాల నీ సేవా పరిచయలో కాంప్రమైజ్ కావద్దు నేను వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాను చూడండి ఒక గంట కూడా మీరు ప్రార్థించలేదా అని శిష్యులను అడిగిండు ఆయన ఈ రోజు ఆ ప్రభువే నిన్ను అడుగుతున్నాడు ప్రశ్న నువ్వు ఒక గంట ప్రార్థించలేవా రోజుకి ఇర గంటలు స్వార్థంతో నిండి ఉంది నీ జీవితము పన్నెండు గంటలు నీ కొరికే వాడుకుంటున్నావు తక్కిన పన్నెండు గంటల ఏం చేసినావు ఎనిమిది గంటలు ఎదురు పోయినావు తక్కిన ఎనిమిది గంటలు ఏం చేసావు ఆరు గంటలు ఏం చేసినావు ఆరు గంటలు సైతానికిచ్చేస్తున్నాం ఇవ్వం ఇక మీదట ఇక మీదట ఇవ్వము ముస్లమ్మ ముచ్చట్లకి టెలివిజన్లకి సోషల్ మీడియాకి మొబైల్ ఫోన్స్ మీద నేను టైం పెట్టాం ఆ టైం ప్రేరణ పెట్టుకుంటాను నేను ఆ టైంలో గ్రంథపు చుట్టా అక్కడికి వెళ్ళిపోతాను నేను ఈ రోజు నాకు ఒక గ్రంథ చుట్టా ఇస్తాడు దేవుడు నేను ప్రార్థన కూర్చుంటా ఆ టైంలో సైతం చేస్తాడు సార్ ఎవరినో ఇంటికి పంపిస్తాడు ఇక్కడివండి బ్రదర్ అంటారు తీసుకెళ్తాడు వాడు వదకు తేబడ్డ గొరపలలాగా లాక్కని పోతాడు నేను నీ పరిచర్య వేస్ట్ అయిపోతుంది నేను చెప్తాను కాబట్టి క్లోజ్ కాకముందు నేను చెప్తాను నీ కనీసం వన్ అవర్ అన్నా నేర్చుకోవాల నిన్న దిన నేను సంప్రదాయ వాళ్ళ ఆఫీస్ లో వాక్యం ప్రకటిస్తున్నాను నేను పరిచర్యలో నేనేం చెప్తున్నానంటే మూడు రకాల ప్రార్థనల గురించి మాట్లాడినా మూడు లెవెల్స్ మొదటిది ఎంత టైం నువ్వు ప్రార్థనలు గడపగలవు సవాల్ ఎంత టైం నువ్వు ప్రార్థన కలపగలవు అంత నిద్రమైన నేను చేసుకుంటా ప్రార్థన ఎందుకంటే డిస్టర్బెన్స్ ఉంటది కదా పనులన్నీ అయిపోతాయి గాఢ నిద్ర నాకు గాఢంగా నిద్ర వస్తుంటుంది ఎందుకంటే పొద్దున్న ఎప్పుడో ఫైవ్ ఓ రాత్రి పదకొండు గంటల నేను చెప్తాను అన్నమాట మన కేబిపిఎం మీటింగ్స్ అన్ని అయిపోయినాక అప్పుడు ప్రేలా కూర్చుంటాను నేను మీరు సమర్థించుకోవచ్చు కదా ప్ర ఆల్రెడీ కేబిపిఎం వన్ అవర్ అయిపోయింది కదా పొద్దున వన్ అవర్ అయిపోయింది కేబిపిఎం మీటింగ్ వన్ అవర్ అయిపోయింది కదా ఇంకెందు పండుకోవచ్చు కదా నచ్చు కదా లేదు దాని తర్వాత కూడా నేను ప్రేరణ కూర్చుంటా లేకపోతే కష్టం మనం యుద్ధంలో గాయాలైతే మీకు బాగా వాడు వాడు ఎక్కడో మీకు లూక్ చూస్తాడు నీ బాడీ మీద సర్వంగా కవచము ఎక్కడ లేదో అడవై కొడతాడు బాణం అంతే అర్థమైతుందా నడుము నొప్పో కడుపు నొప్పో మోకాళ్ళ నొప్పో ఏదో నొప్పులతో స్టార్ట్ అయిపోతుంది నీ సేవ సునాసంగా కొట్టేస్తాడు బాణంబోర్ అందుకే నేను వానికి ఇవ్వద్దు ఛాన్స్ ఇవ్వడానికి వీల్లేదు సర్వంగా కవచం ధరించుకోవాలి తల నుంచి అరికల వరకు ప్రొటెక్షన్ దయచేసి చేసి అప్పుడు మోకాల మీద ఉండాలి అది యుద్ధం అంటే నువ్వు కవచం ధరించుకోకుండా యుద్ధం చేస్తున్నావు అందుకే గాయాలవుతున్నాయి నీ జీవితంలో అందుకు నువ్వు బలహీనతంగా ఓడిపోతున్నావు అసలు ఏ ఆయుధం లేదు అయినా కానీ నువ్వు ఓడిపోతున్నావు ఎందుకంటే నువ్వు కవచం ధరించుకోలేదు కాబట్టి నీకు ఆత్మ సిద్ధం కాబట్టి ఆత్మలో ప్రార్థించడం నేర్చుకుందాం ఎట్లా ప్రార్థిస్తాం చెప్పండి హాలెల్ హాలెలి కండు పుష్కల్సే కంస్ ప్రార్థించే హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా లజబహస్తక గరీషాన దరి లజమరిర్ బహస్ కర్న బలి దరి యారాబ షహనలి లికనవర ఇస్మలి నివెలి దరి లజబహస్ కర్న వెర్ గనే య షుగురి సఫకన వెలి దే లీ యారాబ షకన హదఫిన వెలి ఊర్ మస్కన వెలి దరి లహరి యమైషరతన వెలి దలికి లీ రబాజ్ దబరేన దరి గనే దరి లహరి బేష్ కర్ దబకి గరీదే లహయ మజమిన దరి రే దష్ గరి మస్దకన దరి దుబరై మస్దలి బహజరి దరి ఫైసఫన దరి కిన బరియాష్ బరియాబై షద దరి దబరే జకద రిషారా బరిస్తా దల జకల దరియా దేరి జబరే జకల దర లకన దరి జబరే సనరు జబరే జకద దకిది రిబరే జకద బరిసకద నారా నదరి కునదరి కన దబల దరియా రియాబా సతా కన దఫత కన కన దలబరియా నబరే సల నదరి రియాబా షాందార్ రిసకద నద నగే వికి నదబరే జన నద దేజ రికి మిక్ రియాబా సఫే నదరి కబ షాందార్ ఈషీరా బసల దిక నఫరిస్ దకలే రియా రనసరా రబా షకనద సాల నఫల కన రబ సఫరియా యాహద ఇషగల్ దకరి ఫే ya habiye ya mascaref ya tanash oh, ya shubir sarakar ya kaleda leke allah ya mashallah raza ka ladabar allah aur glory lord glory lord thank you jesus precious father thank you father thank you lord thank you lord vandana le sa ya mata ke tanay na stotra vandana na vandana we give you all the glory to lord we magnify your name we glorify your name we sanctify your name hallelujah thank you jesus rash nazar ke le bari saravaran dar yara glory am saravaran shikar అపస్టులు అందరు ప్రతి రోజు తొమ్మిదవ గంటకి మందిరం పోయి ప్రార్థించేవాళ్ళు దాని తర్వాత మూడు గంటలకు ప్రార్థించేవాళ్ళు దాని తర్వాత ఆరు గంటలకు ప్రార్థించే వాళ్ళు తర్వాత పన్నెండు గంటలకు ప్రార్థించే సైకిల్ మీకు అర్థమైతుందా నేను చెప్పిన గతంలో ఈ టైమింగ్స్ లలో పర్లోకపు ద్వారాలు తెరచుకుంటాయి అనేష్ పర్లోకపు ద్వారాలు తెరుచుకున్నప్పుడే మీరు లోపల పోగలరు అక్కడ పోయి అలా సంభాషించగలరు వాళ్ళతో అక్కడ నుంచి మీకు ఆ సీక్రెట్స్ ఇస్తాడు దేవుడు ఆ తల్పులు మూసుకున్న టైంలో నువ్వు ఎంత ప్రార్థన చెయ్యి ఆ టైమింగ్స్ అర్థం చేసుకోండి అదేం టైమింగ్స్ వాక్యాలు నేను ఇప్పుడు చూపించలేని టైం అయిపోయింది ఈ వాక్యాలు వీటన్నిటి వాక్యం ఆధారము ఏశ్వర జీవితంలో ఉంది అప్పస్త జీవితాలు ఉంది తర్వాత పాత నిబంధన కాలపు భక్తులు కూడా ఆ టైంలో చేసేరు ప్రార్థన ఆ సీక్రెట్ వాళ్ళకి బయలుపరచబడి ఈరోజు నీకు బయలుపరచబడుతుంది పర్ఫెక్ట్ సాయంత్రం ఆరు గంటలకి నువ్వు ప్రార్థన చేస్తే నేను చెప్తున్నా ఆయన పాదంలో చెంత మీరు కూర్చున్నారు ఆరు గంటలకి అర్థమవుతుందా పన్నెండు గంటలకి మళ్ళా పన్నెండు గంటలకి మీరు ప్రార్థన చేస్తే ఆయన సన్నిధి ఆయన ముఖాముఖిగా మీరు ఆయన చూస్తున్నారు పన్నెండు గంటలకి మూడు గంటలకి ప్రారంభ చేస్తే ఆయనకి లెఫ్ట్ సైడ్ నిలబడుతున్నారు మీరు నాలుగు తొమ్మిది గంటలకు ప్రారంభం చేస్తే రైట్ సైడ్ నిలబడుతున్నారు మీరు పన్నెండు తొమ్మిది ఆరు మూడు సినిమా ఆ టైమింగ్స్ లలో పర్లోక్ ద్వారాలు తెలుసుకుంటా ఉంటాయి ఆ టైంలో మీరు ప్రేయర్ చేస్తే ఈ సమస్యలు పో అన్ని ద్వారాలు తెలుసుకోవాల్సిందే అంతే నా అనుభవం చెప్తున్నాను ఆ టైంలో ప్రేయర్ చేస్తే అట్లా దిగొస్తాను దేవునాత్మ పవర్ఫుల్ గా చాలా పవర్ఫుల్ దిగొస్తుంది అసలు ఇది కొట్టుకుంటుంది శరీరం ఆ టైంలో సిక్స్ ఓ క్లాక్ ఎగ్జాక్ట్లీ కాదు నేను చెప్పాడు మీరు ఫై 550, ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ కి స్టార్ట్ చేయండి ప్రాబ్లమ్ అదవుతుందా అంతే ఎందుకంటే మన టైం కరెక్ట్ సిక్స్ ఉండకపోవచ్చు ముందుకో ఎనకాలకో లేట్ అయింటుంది అంతే సిక్స్ ఫార్టీ సెవెన్ వన్ అవర్ హాఫ్ దాన్ని సరి చేసుకోవాలా మనం దానికి కాలం అయిపోయిందా కాబట్టి వీళ్ళందరూ అట్లా ప్రార్థన చేసేది తర్వాత ఒక విషయాన్ని చెప్పండి గుప్తంగా ముగించేస్త నేను ఏసుకు ప్రార్థన చదువుతాను ఒకసారి మీరు రాసుకోండి తర్వాత ఇంటికి పోయి చూడండి ఏసుకు ప్రార్థన చూద్దాం ఆయన అనేక సువార్త ప్రకటించినాక అక్కడి నుంచి వెళ్ళిపోయాక ప్రార్థన చేసేవాడు లూకా సువార్త ఐదవ అధ్యయము పదహార వచ్చనం నీ సేవ పరిచేరే తర్వాత ఇంటికి పోయి నువ్వు ప్రార్థనలు కూర్చకపోతే కష్టం నీకు ఇది యుద్ధం ఇది రాత్రి వస్తాడు వాడు వాని అనుచరులు నువ్వు వెళ్లగొట్టిన దయాలన్నీ ఇంటికి వస్తాయి అర్థమైతుందా నేను చెప్పే పాయింట్ ఆయన గొప్ప జన సమూహానికి ప్రార్థన చేసి వాపస్ వెళ్ళిపోయాక ప్రార్థనలో కూర్చున్నాడు చూడండి లూక సువార్త ఇప్పుడు చూడకండి ఇంటివనక చూడండి లూక సువార్త ఐదవ అధ్యాయము పదహారు వచ్చినం తర్వాత ఆయన ఎవరినైనా సస్థపరిచినాడు అంటే సస్థపరిచినాక పోయి ప్రార్థనలో కూర్చునేటోడు మార్క్ సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదవ తర్వాత నీళ్ల మీద నడవక ముందు ఆయన ప్రయత్నం చేసినట్టుంది అక్కడ వాక్యం మత వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచనం మార్కు శువార్త ఆరో అధ్యాయము నలభై ఆరో వచనం నలభై ఆరు ఆయన పన్నెండు మంది శిష్యులని ఎన్నుకోక ముందు కూడా ప్రార్థనలేకొచ్చున్నాడు ఒకసారి చూడండి అదొక్కటి చూసి ముగించుకుందాం లుకస్ వార్త ఆరవధ్యాయము పన్నెండవ వచ్చిన పన్నెండు వద్దు కదా చదువుతావా చదువు చదువు చదువు చదువు దాని తర్వాత వచ్చి శిష్యులను ఎన్నుకున్నాడు బ్రదర్ పన్నెండు మంది ఒక్కొక్కరిని పిలుచుకున్నాడు రాత్రి అంతా ప్రేయర్ చేసిండు బ్రదర్ కేవీపీఎం ఇటు నిలబడిందంటే ఉత్తగ కాదు ఎవడో కష్టపడుతున్నాడు ఫ్రాల్సర్గా ఎవడో రాత్రి కష్టపడితే అసలు కేబిఎం ఇది మీరు ఇది కానీ కాదు కేబిపిఎం మీకు మీరే అనుకుంటారు కేబీపీఎం అసలు కేబిపిఎం ఎక్కడెక్కడో ఉంది మీకు తెలియదు ఎంతో ప్రాంతాలలో ఉన్నది కేబిపిఎం ఎన్నో దేశాలు ఎన్నో పట్టణాలు ఎన్నో గ్రామాల్లో ఉన్నది కేబిపిఎం జస్ట్ మీరు కేవలం ఏమంటాం ప్రతిబింబం నిజస్వరూపం ఎక్కడో ఉంది అది హెవైన్లో ఉంది సార్ హెవైన్లో ఉంది వాడు ఒంటరి వాడు వెయ్యి మంది ఒక్కొక్కడు వెయ్యి మంది ఎంత పెద్ద ఎంత మంది ఎక్కడెక్కడ నుంచి వింటున్నారో కేబిఎం వాక్యాలు మీకు తెలియదు అట్లా వింటున్నారు వాక్యాలు మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీ టైం మీరు పోగొట్టుకోవద్దు డోంట్ మిస్ యువర్ టైం డోంట్ మిస్ యువర్ టైం అర్థమవుతుందా డోంట్ మిస్ యువర్ డోంట్ మిస్ యువర్ టైమ్ అంటే చెప్పండి ఐ విల్ నాట్ ఐ విల్ నాట్ మిస్ మై టైమ్ ఎందుకంటే ఈరోజు రిలీజ్ అయిపోయింది నీ టైం దగ్గరకు వచ్చింది అంటే ఏదర్థం ఈ లోకాల్స్ లో తప్పుగా మాట్లాడతారు మనం చెప్తాం నీ టైం దగ్గరకు వచ్చింది డోంట్ మిస్ ఇట్ నీ టైం అవి మెరా టైం ఆగాయా అంటారు అవి హమారా టైం ఆగాయా అంటారు హిందీలా నా సమయం వచ్చింది ఇప్పుడు నేను విడిచిపెట్టను దాన్ని వాడుకోవాల్సిందే అర్థమైతుందా ఎత్తి పరిస్థితి విడిచిపెట్టద్దు బహు జాగ్రత్తగా నేను ఇది గ్రహించాలను మీ టైం రిలీజ్ అయిపోయింది దీన్ని పోగొట్టుకోకండి దాన్ని విమోచించుకుంటున్నాము ఇప్పుడు మనం ఇంతకాలం పోగొట్టుకున్నాము సమయాన్ని పోనీయాక సద్వినియోగం అంటే దాని విమోచించుకోవాల ఇప్పుడు విమోచించుకోండి ఎంత టైం స్పెండ్ చేస్తారు ప్రేయర్లో మీరు డిసైడ్ చేసుకోండి మీర ఏం చేయాలి ప్రాధ ఇందాక నేను నేర్పించిన ఏం చేయాలా ఆత్మలో ప్రార్థించడం నేర్చుకోండి మీకు కృపారులు అంటే భాషల చేయండి నాన్ స్టాప్ భాషలు చేయండి భాషలు మారిపోతాయి తర్వాత కొత్త భాషలు మీకు ఇస్తాడు దేవుడు అది ఏ ప్రపంచపు భాషలో నాకు తెలియదు అక్కడ పోయినప్పుడే అర్థమవుతుంది వాళ్ళతో మాట్లాడితే అర్థమవుతుంది కొన్ని సవాళ్ళు నేను చూసిన దయ్యాలతో మాట్లాడతాడు అవి కూడా పిచ్చి పిచ్చి భాషలు మాట్లాడుతాయి నాకు తెలిసిపోతుంది ఇది ఈ భాష ఒక ప్రపంచం నేను ఒకటి ఆ భాష వస్తుంది విడిచిపెట్టిపో అంటున్నదా పక్కన వాళ్ళకి అర్థం కాదు భాష పక్కన అర్థం కాదు నేను దయ్యంతో మాట్లాడుతున్నా దయ్యం నాతో మాట్లాడుతుంది మా ఇద్దరికే తెలుసు భాష నాకు కూడా తెలియదు భాష నా ఆత్మకు తెలిసి ఏందో అది దానికి తెలుసు వీడికి అధికారం ఉంది నా మీద అందుకే వీడు వెళ్ళబడుతున్నాను అర్థమవుతుందా మీ టైం మీరు పోగొట్టుకోదు ఇది మీ టైం ఎప్పుడు వేస్ట్ చేసుకోకండి త్వరగా తీర్మానించుకోండి మీ ప్రార్థనలకు జవాబు రావాలంటే ప్రభావ త్వరగా నేను త్వరగా తీర్మానించుకోవాలా నాకు అనేకమైన పనులు నాకు అనుగ్రహించిన నేను అవి ముగించుకోవాలి నా లైఫ్ లో అవన్నీ ముగించుకోకుండా నేను రాను ఇక్కడ నుంచి హండ్రెడ్ ఇయర్స్ ఇక్కడే ఉంటాను నేను ఎవరిని కూడా హౌ ఓల్డ్ ఆర్ యు అనద్దు హౌ ఓల్డ్ ఆర్ యుద్దు హౌ ఏజ్ లెస్ ఆర్ యుడు ఏమనాల ఐఎమ్ ఐఎమ్ సిక్స్టీ ఇయర్స్ యంగ్ అనలా ఐఎమ్ సిక్స్టీ ఇయర్స్ ఓల్డ్ అనద్దు అర్థమవుతుందా మీరు ఓల్డ్ అంటే ఓల్డ్ అయిపోతారు నేను చెప్తున్నా మూడు వచ్చేస్తే మొహం మీద మీకు మూడుతలు వస్తాయి ఆత్మీయంగా మీరు ముసలు గాని హౌ హౌ గుడ్ మార్నింగ్ అన్ మన మీరు చెడ్డవాడీ మీ పిల్లలకి మంచి ఊళ్ళు ఇవ్వాలనుకుంటే పర్లోక ముందున్న మీ తండ్రి మీకు మరి శ్రేష్టమైన శ్రేష్ఠత అంటే తెలుసా మీకు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అందుకే మనం పర్ఫెక్ట్ మార్నింగ్ అనాలా పర్ఫెక్ట్ ఆఫ్టర్నూన్ అనాలా పర్ఫెక్ట్ ఈవినింగ్ అనాలా అర్థమవుతుందా గుడ్ మార్నింగ్ అన డూ అర్థమైతుందా నెక్స్ట్ టైం మేము వచ్చినప్పుడు ఏమంటావు అంకుల్ పర్ఫెక్ట్ మార్నింగ్ అనాలా అంటారా హౌజ్ లై సారీ అంటే ఏమంటావు యంగ్ ఫోర్టీన్ ఇర్స్ య్ అని అలా నువ్వేమంటావు ఆ నైన్ ఇయర్స్ యంగ్ చూడాలి అర్థమైపోయింది ఇప్పుడు నువ్వేమంటావు సిగ్గుపడుతున్నావు బ్రదర్స్ చెప్పాలా మీరు అట్లా మీరు ఎందుకంటే ఈ నోటి మాట చెప్తున్నాను మీరు ముస్లో కాకుండా ఉండాలంటే నేను చెప్తున్నాను మీ మొహం మీద ముడతలు రాకుండా చెప్తున్నాను ఐఎమ్ పర్ఫెక్ట్లీ హెల్దీ అని చెప్తారా మీరు నాకు ఏ రోగం లేదు ఐఎమ్ పర్ఫెక్ట్లీ హీల్డ్ ఐఎమ్ నాట్ వీక్ ఐఎమ్ స్ట్రాంగ్ ఆయన అమరుడా లేదా మన ప్రభు అమరుడా కదా తిమతి రాష్ట్ర పత్రికలకు ఇస్తాం ఆయన అమరుడు అంటే ఇమ్మార్టల్ ఇమ్మార్టల్ మరణం మీద విజయం పొంది నీకు ఇచ్చిండు మన నువ్వు ఎట్లా మరణం పొందుతావు నువ్వు చావ్ నేను చెప్తున్నా నేను చావను డెత్ డిఫీటెడ్ ఇమ్మార్టాలిటీ అంటే అమరత్వం అమరత్వం కాబట్టి మన ప్రభు అమరత్డు అమరుడు కాబట్టి మనం కూడా అమరలం ఇప్పుడు చెప్పు మీరు ఎట్లనే ప్రార్థన చేసుకోండి నన్ను అమరునిగా చేస్తున్నది నీకు వందనాలు నన్ను ఇంత ఎంగగా చేస్తున్నది నీకు వందనాలు 20 ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్లిపోయింది దేవుడు మీ వయసుని ఈరోజు ఈ రోజు ప్రేయర్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బ్రతికినో తెలుసా మీకు చూపిస్తాను ఎన్ని సంవత్సరాలు ఒక దినము ఒక దినము వెయ్యి సంవత్సరం మీరు ఎన్ని సంవత్సరాలు బ్రతుకున్నారో కొన్ని యుగాలు బ్రతికినారు మీరు ఎన్నో యుగాలు బ్రతికిరు మితు రాష్ట్ర పత్రికలు ఒక దినము వెయ్యి సంవత్సరములు అంటే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు దినంలు అంటే ఒక్కొక్కటి వెయ్యి సంవత్సరాలు అంటే మూడు వందల అరవై ఐదు ఇంటూ వెయ్యి సంవత్సరాలు బతికిరు మీరు ఒక సంవత్సరం అంటే ఇదే ఖైరోస్ టైం అంటే దాన్ని దేవుని సమయంలో మీరు కోట్లాది కోట్లాది సంవత్సరాలు బతికినరు ఎందుకు భయపడుతున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు మీరు చావారు నేను చెప్తున్నా మీరు చావారు అంతే ఇది పోయి అనేకులకు చెప్తారు అనేకులని బ్రతికింపజేయండి అనేకులని మీ సేవలో చచ్చిన వారు లేయునుగాక మీ సేవలో ప్రతి రోగి మంచం దిగి నడిచిపోనుగాక అలా మీ ప్రార్థనలో విశేషమైన అద్భుతాలు జరిగినగాక ఎటువంటి రోగాలు నీ ఎంత నిలబడానికి వీల్లేదు యేసు క్రిస్ అార్థిస్తున్నాం మారనాథు ప్రభా త్వరగారం నిరంతరం చేయం చేయం ఏ శ్రీ క్రీస్తు కృపా సమధనటింపు సదాకాలం మీకు తోడైండను గాక అందరికీ ప్రైజ్అల